కీర్తన సంఖ్య నూట ఎనభై రెండు ఇదె నీ కన్నుల ఎదిడికి వచ్చితి కదీయుచు నెట్టయినగావకపోదు పరమపురుషనీ భక్తి దొరకకే ఇరవగు జన్మములెత్తి తిని హరినీ కరుణకు నరుహములేకే దురిత విధుల సందులబడితి జగతీశ్వరనీ శరణములేకే సంసార పురిబడితీ భగవంతుడనీ పదములుగనకే తెగని పాపముల తిదీపులైతి గోవిందుడనిను కొలువగనేరకే ధావతి ఆసలదగిలి శ్రీవెంకటేశ్వర చేరినీవు నా దైవమవుగాకధన్యుడనైతి